ఆత్మ విచారం ఆరంభం అవుతుంది మేము మొదటి మంత్రాలు తీసుకున్నాను ఒక కథతో భాగంగా కథ ఆత్మ విచారంగా రెండు తల్లి అడుగుతారు నేను చూసినంతలో ఇంత వైపుగా ఒక కథ మీద విచ విమర్శ చేసిన సందర్భం ఎక్కడ కథ విషపడ కానీ సంతర్భులు ఆ కథని ఎంత వైపుగా విమర్శిస్తారంటే విమర్శించడానికి దాన్ని సన్నిచ్చటం కాదు విద్యార్థి చేయాలి చాలా ఉపయోగ విచారణ చేస్తారు చాలా ముఖ్యగా కథని దాంతో ఉండే ప్రతి స్మాల్ యాక్స్టెక్ ల్యాండ్స్ చేసిన కంపెనీ ఆ సన్నిధికి కూడా చాలా ఒత్తిడిగా నిజిగా నిరే సో ేవాసు అనుభూతిస్తుంది సరే అదే ఆ లగ్నంలా ఉంది ఆ లగ్నం అలా కూడా ఉండేవి ప్రజాపతి గారు ప్రజాపతి అంటే కష్టపుత్రు గారు ఎందుకంటే దేవతలు రాక్షసులు అపురు రాక్షసులు కాదు దేవతలు అపుతులు అపురులకి రాక్షసులకి తలా ఉంది దేవతలు అపురులు ఆయన సంతానం ఆ లేకపోతే ప్రజాపతి అంటే కష్టపుత్రులు ఒక రకంగా ప్రజాపతి అంటే నేనే ఎందుకంటే నా మనస్సులో చెలవైతే మంచి ఆలోచనలు చెదా ఆలోచనలు నా నా మందికి చిన్నదాన్ని నేనే కదా మోహన్ కాబట్టి మంచి ఆలోచనలకి దేవతలని చెడు ఆలోచనలకి అసూర్యులన్నీ దేవత చెడు అంటే అభిప్రాయం భోగ పరాయణమైన ఆలోచన భోగాసక్తికి సంబంధించిన ఆలోచనలకి అసూర్యులని యోగ్యమైన ఆలోచన దేవతలని పేరు మా ఇంట్లో ఉండే శాస్త్రస్లకే పేర్లేదు కాబట్టి ఆ విషయంగా మీరు తల్లి బృహదారనిధ్యం తీసుకుంటే మీకు ఈ వివరం అంతా వస్తుంది గృహదారు మీద కూడా ఎక్కడొచ్చింది వారం మూడో అసలు బ్రాహ్మణం ఎదుర దేవాళ్ళు లోనూ వస్తుంది ఈ దేవతలు అంటే ఏమిటి అసలు అంటే ఏమిటో శంకరులు ఎంతో ముద్దుగా వ్యక్తం చేస్తారు కథాభాగంగా చూసుకుంటే దేవతలు ఉన్నారో అశువులు ఉన్నారు కుదులో అశుభులు అనే పదాన్ని వాడతారు రాష్ట్రంలోనే పదాన్ని వాదాయి వస్తుంది కానీ ఒకటే కులలో అశుభు అనే వాడతారు ఎందుకంటే రాష్ట్రులు అంటే పూర్వస్వభావం హింసా ప్రవృత్తి బలవాన్ని రాష్ట్రులు అంటారు కానీ అశులు మీరు రాక్షసులు చూడాలంటే స్వాతన్ హౌస్ కోరుకోలే హౌస్కు కనుక ఉంటే రాక్షసులు కనుక అసుదులకు మీరు అప్పు గోడ కనసలేదు మనం బాబులు కబ్బులు వీటి అన్నిటి నుండి వాళ్ళే బ్యాంకాలకు మెరుదేశాలలో ఏం లేకపోతే అందరూ అసుదులు కనసారు మనం ఎదుర్కొండగానే ఒక అసుకుంటుంది ఈ టైమ్ చేతితో రెప్పించం కొంచెం లేట్ అయిన తర్వాత వచ్చి అది కావాల్సి ఉంటుంది అసలు వచ్చిన అశక్తులు అన్నంత ఘద పరాయణం కావో పీలో బజాపరవ్ ఇది అసూల లక్షణం ఇది చాలా రెస్టలు ఎంతగా ఉంటారు సెస్యటే సెస్ఐటీ ఎలా అవుతుందంటే అసూల లక్షణం అంటే ధనాన్ని బాగా సంపాదించటము భోగాల్ని అధికంగా పొందుతూ ఉంటాము దానికి అంటే సొసైటీ మనం గడ్డుగా చేసుకోవడం వేదాంతంగా ఎందుకంటే సొసైటీతో తెచ్చుకుంటే అది సైకలాజికల్ విషయం సరిపోతుంది మానసిక పరాధ్యం సరిపోతుంది సొసైటీతో మనకేదో సంబంధం సొసైటీతో సంబంధం లేదు ఏకాంత వాసం ఇవ్వడం విలువ దేశ సమస్యలు ఇప్పుడు అలభి జన సమస్య ఇదే సొసైటీతో మనవల్లి సొసైటీతో సమస్య ఉండడం వాడుకోవడం విడుదల వాడుకోవడం అదే యదార్థకాల ఎందుకంటే సొసైటీ కరప్ మీరు అయితే ఏదో సంబంధం మై సొసైటీ అనేది మాట్లాడలేదు సార్ ఎందుకంటే సొసైటీ ప్రమోత్సాప్ రాము లేకపోతే దయాంత దృష్ట్యా ఇప్పుడు నిజం లేనో దృష్టి లోపంలో మనకు కనిపిస్తుంది ఒక పాటికే కొందాడు నాటెండి ఇంకా నేను తెలియచేసుకోమో ఎలా ఉంటానో కట్టానంటే సొసైటీ అలా చూస్తుందండి సొసైటీ సొసైటీ సొసైటీ అదే కొన్ని పార్టీ కొన్నాడే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేస్తాం చేసుకుంటూ ఉంటే సొసైటీ అని కూడా అది నెక్కున్న దృష్ణాంతం దీనికి ఎక్కువ చెప్తాను అదే వాడు బాగా రద్దు సంపాదించేసి మా కార్ల మీద అయిపోతుంది అనుకోండి ఎప్పుడైతే కాబట్టి సోషల్ కండిషనింగ్ అనేది ఎలా అవుతుందంటే ధనము అర్థము అక్కడ అదే కామము అర్థకామ ప్రధానమైనటువంటి కండిషనింగ్ అవుతుంది సొసైటీ కాబట్టి అంతా అర్థము నష్టనా దేవతల్లో వస్తుంది దేవతలు అంటే ఎవరు ఆ సత్య వస్తువు పైని దేవతలు దేవతలు వస్తుంది అమృతీ బుద్ధిలే వాళ్ళు ఇలా ఆలోచించే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇద్దరు తగ్గి మాట్లాడుతున్నారని కాకపోవచ్చు దేవతలు కానీ దేవతలు ఆలోచనలు చేశారు సహా అసులు కానీ వాళ్ళు ఆలోచన వాళ్ళు చూస్తారు ఏడలేదు హంతేమో వాళ్ళలో వాళ్ళు అని చూస్తున్నారు వీళ్ళు సమావేశం చెప్తున్నారు వాళ్ళ సమావేశం రెండు పార్టీలు వాళ్ళు ఏదైనా సమావేశాలు చెప్తున్నా మనం ప్రజల్లో ఏదో సీరా మోసపిద్దాము చర్చలు ఎవరు మూడు సంవత్సరాల పరిపాలన అయిన తర్వాత సమావేశం ఎందుకు ఆ సమావేశం ఎందుకంటే ఇంకా మనకు రెండు వేల తర్వాత ఇది జనాలందరి మీద ఎందుకు మనం ఎలా సంపాదించాం అందుకోసం వాళ్ళు అంతేగాని మనం ప్రజలకు ఎంత సేవ చేసాం విధానం ఏళ్లలో ఎంత సేవ చేయడం అధికారో అదే నేను అంటే నేను మాట్లాడుతుంది ఇంకెళ్ళి తల్లిదా గవలా అర్చే వ్యాపారం ఖాళీగా ఉన్నప్పుడు ఎవరో మనం ఇచ్చేసో మేము ముందు ఎలా బాగా ఏం కాదు చూసాను తీసే మెయిన్ హెడింగ్ దీక్ష అక్షిత ఎందుకు అక్షిప్తంటే నేను రెండు వారాల క్రితం మూడు వారాల క్రితం ఒక మాట చెప్పాను మెయిన్ హెడింగ్ ఉండే ధ్యానం చెప్తానంటే నేను అయిపోయింది ఇప్పుడు ల్యాండ్ రేపు లేదం లేదు అంతా సరే అసలు అది కాదా మేము హేగదు సరే నాకు ఎవరో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకున్నాను నోతులు ఇంత అద్భుతం సరే సో ఈ దేవతలో అసలు వేరు వేరు బీచ్ పెట్టుకుని వాళ్ళ వాళ్ళు అర్థం చేస్తారు అంతా అరే తమ ఆత్మానందామ ఆత్మస్వరూపాన్ని మనం అన్వేషిస్తారు ఆత్మస్వరూపాన్ని అన్వేషిస్తారు ఇప్పుడు కూడా మళ్ళీ నానుకం ఏంటంటే వన్ హూ బిజినెస్ ఫాస్ వెరు ఇప్పుడు ఈశ్వరుణ్ణి అవసరం చాలని మీరు అనుకున్నప్పుడు మానవ స్వభావం ఏమవుతుందంటే ఈశ్వరాన్వేషణ చేసే ప్రభుత్తి మానవ స్వభావం సత్వరంగానికి వీలు లేదు అంటే కేంద్రగా దృష్టి అంటే ఆంధ్రంలో మాత్రం అందంగా తప్పదు కానీ తత్వం దృష్టి అని చూసినట్లయితే ఈశ్వరాల ఆత్మాన్వేషణమా ఈశ్వరమా సో ఈశ్వరాలనేది మానవుడు ఎలా చేస్తాడంటే చేస్తే సక్సెస్ కావోదు ఎలాగ ఈశ్వరుడు ఈశ్వరుడు వైద్యం భర్మోద్ధాటం మొదలు పెట్టారు అందు అంటే ఇప్పుడు వైద్యం సంవత్సరం బ్రహ్మలోకం ఎక్కడ ఉంటుంది సొంతలోకా డిస్టెన్స్ కాలేషన్ చేసే కొంత ఆదిత్య మండలాన్ని భేదించడం స్వభావకానికి వెళ్లాల్సి ఉంది ఆదిత్య మండలాంటి దూరంలో ఉంటుంది నైన్ మిలియన్ మైల్ ఆ దూరంలో ఆదిత్య మండలం ఉంటుంది సో ఇవన్నీ దాకా ఎక్కడో ఒకనాడు ఇచ్చు అని అంత దూరంలో ఇచ్చుకోరనే అనువేషణ అంత తప్ప లేకపోతే ఇంకొక నెల మొదలు పెడతాడు ఇది ఇక్కడ కృష్ణుడు సంధ్యాకం చేశాడు ఐదు ఐదు వేల ఆరు వందల ఏళ్ల క్రితం ఇక్కడ కృష్ణుడు సంధ్యాగం చేస్తాడు ఇక్కడ కూర్చున్నాడు ఇంకా రాధార్జు ఇక్కడ ఏదో ఆయన కూర్చుంటే రాధార్ ఏది ఆయన కోసం ఏం చేస్తున్నామో వారిపై రాఘాదేవి పూర్తితో ఈ వేక్షిస్తారు ఆ ఈ పూర్తిని ఆ వేక్షిస్తే పుట్టి ఉందే అసే పోయి రాధాంజ్ అని ఇదేమో గోదర్ధన పర్వతం ఇదేమో ఆయన ఒక దీన్ని ఆయన బయట ఈ విధంగా వీరు కృష్ణ గారు విశ్వరామరేషణ రిమూవ్డ్ అని స్థాయి ఫాల్ రిమూవ్ అయిన స్థాయి అలాగే లేకపోతే సెపరేట్ భేదశుద్ధితో ఈశ్వరుడు అది అని చెప్పి సెపరేట్ క్రమం నాకంటే భిన్నమైన వాడు వాటిని ఈశ్వరా అయా నా ఈశ్వరా వీటి నా అనే భేద బుద్ధితో కాబట్టి వస్తుందేట్ అయిన ఇష్టం కానీ దేశంతో దూరంగా ఉన్న ఐశ్వరంలో కానీ కాలవృష్టిగా దూరంగా ఉన్న ఈశ్వరులు కానీ వీడు అన్రేక్షిస్తారు అంతేకానే వీరు అన్వేషణ అర్థత మాత్రంగానే ఉంటుంది ఎప్పటికీ తిని అన్వేషణ కాదు ఎందుకంటే మీరు ఆరంభంలోనే హంస అదిలోనే హంసపాద ప్రారంభంలోనే రావు ప్రవేశ మొదలు పెడితే అందికీ జాయింది ఈ విధంగా వైభవంశము విష్ణువు వైదవంశం విష్ణువంతమే వీటి జీవితాన్ని ముగిస్తుంది ఆ రెండు చదివినారు బాగుంటది మనం ఇలా అన్నట్లయితే ఏదో విమర్శిస్తున్నట్లు ఉంటుంది కానీ వైభవంశము విష్ణువనే అంతగా ఉంటాడు నేను నా జీవితము నా కుటుంబము నా సమాజము నా డబ్బు నా దీని నాది నాది నాది వైపు సమోహిస్తు నాది నాది నాది వైపు సమయం ఇష్టము అని ఈ రాగప్రదేశాల నుంచి బయటపడలేదు కెనా సమోపతి రకేషనల్ అటేషనల్ గా వైపు ఇష్టమో అని ఆ గోర్స్ గోడ్ పక్కన వాటి గురించి అలా మాట్లాడుతుంటే మీకు ముఖ్యమని ఏదో ఒకటి ఏమి కాదు దీనికి డైవ్ సిద్ధం ముఖ్య అందరిలాగే అప్పుడప్పుడు వైపు సమయం ఇస్తుందో అంటే ఏమి రూపా తక్కువ కదండి ఎవరికైనా తక్కువ ఇది వెలుగుతుంది ఇది నా దేవు ఈశ్వరాలంటే ఏదో కాలక్షేపంగా రాత్రం కాదు విప్లవాత్మకమైన ప్రాసెస్ ఈ రిటైర్ థింకింగ్ లో ఒక ఘోరమైన ఒక అనూహ్యమైన విప్లవాన్ని మీరు తీసుకురావరే మీరు నేనేం లేకుండా నేను నాది నా కుటుంబము నా సమాజము నా ఫ్యామిలీ నాయుడు నా వాసులు నడబ్బు నా రష్టం వరకు సమయంలో ఇచ్చింది సిక్కి అనమాట అలాగే అది వస్తావు కాదు కాబట్టి ఆ ఇష్టరాలు వేస్తామని తప్ప ఈ విధానం సమాచారం కాదు అని చెప్పేసి చాలా సూపర్ సీట్స్ ఎంత ఉంటుంది మీరు దూరంగా మొదలు తెచ్చారు ఈశ్వరుడు మీకు చెందితేటరుడు వల్లనే సర్వం నడుస్తుందని మనకి తెలుస్తూనే ఉంది ఈ ఈ దేహంలో ఈ పచ్చనం ఎలా జరుగుతోంది ఈ వీడియో ఎలా తొట్టుకుంటోంది వాక్య వాజ్యవాహం వాడుకుంటుంది ఈ వాల్మీకి అంటే ఆ శక్తి అని చెప్తున్నారు మనసు మన మనస్సుకి మన సామర్థ్యం కలిగిస్తుంది అది చాలా ఎవడైతే ఆత్మస్వరూపాన్ని అన్వేషిస్తారో వాడికి అన్వేషణలో ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడూ అన్వేషణ కరదు ఎదురుగా ప్రారంభం కావాలి ఆత్మానం అందించే మనం ఆత్మాన్వేషణ చేశాము అని అనుకున్నారు దేవద్దరూ అయితే ఎందుకు ఆత్మాన్వేషణ చేయటం ఎందుకు సుందరములు చేయటం ఎందుకు లోకాలను పొందట ఏ లోకాలను స్వర్గ లోకం బ్రహ్మలోకం ఈ లోకం లోకం ఏం ఆత్మానం అందించే సర్వాత లోకాన ఆత్మతి అలా విని ఉన్నాం ఇది ప్రజాపతి భాష అని ప్రజాపతి గారు చెప్పారు ప్రజాపినిస్టర్ ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ కనుక ఒక కామెంట్ పెంచాలంటే ఒక కామెంట్ నిలుగు ఉంది ప్రైమ్ మినిస్టర్ అన్నారంటే డాక్టర్లు వెళ్ళితే టెక్కు వెళ్ళది మీకు తెలియదు పెట్టదు అన్నది ఆ మాట ఆయన అన్నారంటే మీరు ఇలా మీరు ఇలా ఓవర్ చూసేదా మీద మీరు జరిగేట్లేకపోయింది అక్కడ రైతు రైతు కూర్చొని ఎవరైతే పొలిటికల్ హరాగిరి వల్ల పని ఏమో రోడ్డు మీద ఫోన్ చేసిన ఏం ఆయన ఆయన మాట అన్నాడు ఇద్దరు టెక్నికల్ మ్యాటర్స్ వెళ్ళి మేము గమనించేంటి సెటిల్ అయ్యింది అంటే అన్నాడు సీన్స్ లాజికల్ రైతు ఉత్తర గురించి గడబడి చేస్తే అని సో ఏమో ఆత్మాను అందిస్తే లోకాన్ని ఆస్తున్నది స్వర్గలోకము ఈ లోకములన్నీ కూడా వీటి అన్నింటినీ కూడా ఆత్మ జ్ఞానం చేసిన మానవుడు పొందగలుగుతాడు అని ప్రజారతి గారిని చెప్పారు అని ఆయన మాట అన్నారంటే అది వేసి స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ వీళ్ళు విన్నారు ఇది దాని మీద చర్చ చేస్తుంది అరే మనం తెలుసుకున్నట్లయితే అన్ని రకాలని పొందుకుంటున్నారు పైన సర్మావశక సాము అసలు కాములలో దానిలో అంతర్గతం అవుతుంది ఇదేదో బాణ్యం ఉండేది వైనా వెయింటైనా ఇందని అనుకున్నారు దేవతలు వస్తుంది వేరు వేరుగా పాలన కమిటీ భావన చేస్తుంది ఇలా అంటారు ఇంద్రో హరిత దేవాలను అభింత్రమవుతుంది రాజ్యా దేవతల్లో ఇందులో ఇందుకు వస్తారు రాయితే దేవతల పురాణ పురాణ ఇంద్రుడు గరించి పనిచాడు వైదిక ఇంద్రుడు కనుక ఈ వైదిక ఇంద్రుడు కొంత సమస్య దేవనాయకుడు కదా దేవతా లక్షణాలు నిండా ఉన్నవాళ్ళు దేవనాయకుడు అవుతాడా లేకపోతే గౌరీకైనా ఉన్నాయని కూడా అవుతాడు కాబట్టి దేవనాయకుడు అయిన ఇంద్రుడు ఆయన్ని సెలెక్ట్ చేస్తున్నారు మళ్ళీ అందరూ ప్రజాత్తి ఇంద్రులను గౌరవించారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకొచ్చి మనం చెప్పబోయ ఆయన ఆ దేవరాజ్యాన్ని పక్కన పెట్టి మమ్మల్ని దేవరాజ్యంలో ఉంటూ ఒక దేవభోగాలను చూస్తూ తెలుసుకోవడం కుదరదు ప్రభోపు రాజ ఆయన ఒక రకంగా ఒక శంపలమరిగా సన్యాసం స్వీకరించారు సముదాయం ఇక్కడ ఎలాగైతే ఉన్నాను అప్పుడప్పుడు రోజు ఎగర స్త్రీ ఇతో ఎగరే పదిహేను అలా అది వాపసు వస్తాడు సో అది ప్రభాప్రాజా నిజాపెడదు ఇక అద్దుల మిని విరోచన విరోచన అంటే అది తెలుగు పొలంతో మీరు పెంచుకోవద్దు విశేషమైన భవిష్యత్తు వైపు విరోచన లేదా ప్రకాశీత వాడు తెలుగు పొలం ఒక ఉండదు ఏకా ఉండకూడదు అందుకోసం చెప్తున్నాను సో విరోచనుడు విశేషమైన కాంతి కలవడము అర్థం ఇది నా దేవతలలో సమర్థం నా రాష్ట్రస్థలలో ఈ అసులు ఇద్దరు భోగ పరాయంలో ఉంటారు అసలు ఏదంటే మీరు సర్వోప్యూ మొదలై అసలు సాధారణంగా మనకి ఎప్పుడైనా మ్యారేజ్ పార్టీలు వస్తే అందులో అసలు తగ్గిందని అంచతనే నెల పుస్తకం ఎందుకు ఈ అసలు మధ్యలో మనం చేశాను సో అంచీర్వదం కాదు మీరే రండి ఆశీర్వదించాలి అది పద్ధతిగా ఉంటుందని నేను అలాగే వెంటే ఈ విరోచనం తన యోగ్యత ఏదో కొద్ది యోగ్యత పెద్ద యోగ్యత ఏమో ఏదో ఒక మోస్తరు యోగ్యత స్థితిగా లేదు అతను కూడా ఈ ఆత్మస్వరూపాన్వేషణలో జరిగలేదు తాత్కాలికంగా సన్యాసం తీసుకున్నట్టుగా తాత్కాలిక సన్యాసం స్థితి సన్యాసం నిజమైంది కదా ఆపత్తి చేయలేదు అనేది కూడా సో ఇల్లు ఇద్దరికి లక్ష్యం ఒక్కటే కదా ఇద్దరు గ్రహంతో కదా ఒకే తండ్రి చేద్దాం కదండి కాబట్టి దొరికినప్పుడు ఏమో నడుకరం ఒకే పని మీద వెళ్తాము ఒకే కలిసి మీద వెళ్ళాలి కోర్సు వీళ్ళందరూ వెళ్ళి కోర్టు చేయడానికి పేద అంతకోవచ్చుకో అస్ ఒక సహోదా ఆత్మకోవిధానేవా నాకు అలా చూస్తూ నేను ముందు శంతా వాళ్ళిద్దరిలో ఆ కామ్రేడ్ అని లేదు జంతున్న పదం ఒకటే నెలబే స్థానం ఒకటే మనం కలిసి నేర్చుకుందాం నేను కామ్రేడ్ అని లేదు ఆ కాన్స్టిట్యూషన్ వస్తుంది ఈ దేవతల కంటే ముందు నేను కొట్టేయాలి ఆత్మస్వరూపాన్ని రాష్ట్ర అసుల కంటే ముందు నేను ఆత్మస్వరూపాన్ని కొట్టేయాలి ఆ దాప్తం భేద బుద్ధి అవుతుంది కానీ కొంతమంది విద్యన ఉంటుందంటే ఎప్పుడో కర్మము అలా మంచి జరుగుతున్న నిర్హారణ అవుతుంది ఇలా ఈ రెండు కటరై తింది ఒక విషయంలో ఒక దర్శనంలో మంచి గడువు ఎప్పుడు అలాగే ఉంటాయి ఎప్పుడు మీకు మీకు రాష్ట్ర అలాగే బయట పుట్టింది ఇంకో విషన్ ఉన్నది ఆ విషయం ఎలా వస్తుందంటే దురల్ టాఫ్ న్యూ బాగు వాళ్ళు అనిపిస్తే కనిపిస్తే సంవత్సరాలకి మీరు బయట ఎదగలేదు నిర్త వచ్చినట్లయితే ఆ భేదంలో ఆ ద్వందాలు రియాలిటీ ఉండదు వీరంతా ఆ ద్వంద్వాలను తిట్టుకుని ఉన్నారు అని స్పష్టం నాకు వెళ్ళతారు అసంవిధాన ఆ సంబాత లేదు ఆ కలుపుకోలుతనం కలిసిమెలిసి ఉండడం అనేది లేదు మరి అప్పుడప్పుడు గురువు గురువు ఉదాహరణకి గురువు ఆశ్రమాలు ఉంటాయి గురువు ఒక్కడే విద్యార్థులందరూ జరిగే చదువు ఒక్కటే కానీ వెళ్ళి ప్రదేశించారు ఈ గురువుకు ఆ గురించి వన్ ఆఫ్ స్నాన్స్ నేను వాళ్ళ కంటే గొప్ప నేను ఎంత బోస్గా జరిగేవాళ్ళు గురువుని నేను ఎంత బాగా అంత ధైర్పు ఈ భేదపు జీవనం ఆ చదువు అలాగే ఇదిగా అనుకోవడం చేతిని కావాలి అంత ఒక అని కొట్టుకొచ్చింది పిస్తే మీకు అంతకంటే అది అభివృద్ధి కావాలి ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే ఏదో ఒక సిక్స్ కొన్ని తాత్పర్యం కాదు ఎంత విధాన నిర్దేశం దిగాలి నిర్వేశం చేయాల్సి ఉంటుంది అందుకోసం అనేది చదవాలి అసలు విధాన వేళ పరస్పరము సంవాదం చేసుకోకుండా కానీ సంవాదం చేసుకొని కలిసి వెళ్తున్నప్పుడు అదే మనం సోదరు అయ్యా ఒకే లక్ష్యాన్ని గురించి వెళ్తున్నాం అయితే దగ్గర ఆ లక్ష్యాన్ని జరిగిన గురించి ముందు మేము అనే భేదం అనే దానికి తగ్గట్టుగా వాళ్ళని సంవాదాలు చేసుకునే విధంగా సంవత్సం సంఘతం సంవత్వం అనేటువంటి నేను కలిసి నడవండి సంఘితం సంవత్వం ఆ కలిసి మాట్లాడుకోండి ఒక ప్రేమ భావంతో కలిసి మాట్లాడుకోండి నా పెదలాకండి మాట్లాడుకోవడంలో రెండు రకాలు సంవాదము వివాదాలు వివాదం ఒకటి సంవాదం పెట్టుకోండి మీరు అలా చేయాల్సి ఉంటుంది సాంధులు గేలా అక్షణవతి గారు ఎవసో అసలు అసంవిధానాలు సంవాదం లేకుండానే లేదు గురువు గారి దీనికి వెళ్ళినప్పుడు ఆ పూజా పద్ధతి అంతా రకమంగా రానే ఉంటుంది సమిత్వాణి గురుడు దిగి సమిధ తీసుకువెళ్ళి పొందే ఈ నాలుగు గంటల తామస్సు వాళ్ళు కదా గురువుకి తామస్ లేదు రకమైన సింపుల్ లైఫ్ సో గురువు గారు అగ్నిస్థలం చేసుకుంటా గృహస్థాలు రకమే గృహస్థ వీరు కాబట్టి గృహస్థిగా అగ్నిహోత్రం చేస్తున్నారు చేసుకోవడానికి సమస్యలు ఉన్న ప్రయాణం ఉన్న హిమాలయనం ఇది చిన్న కట్టే అభివృద్ధి చేద్దామనుకుంటున్నారు ఏ విధంగా అడిగారు అయితే దేవతా సమస్యలకి ఈ హోమాలు పంపొస్తాయి కదా ఒక నా ఒక్కన గృహస్తున్నాను నేను రో ఒక అంటే ఎందుకు వినిపిస్తుంది ఇప్పుడు ఏమైనా హోమం చేయడానికి వస్తే కాకుండా ఈ గుర్తు చేసుకుని ఆరోగ్యం అంతటి సదు దేవరాజు సమగ్రం ఒక రాజ్యసరం ఇదే ఉంటారు అదొక అంతగా గురువరకు తెలిపితే ఆయన వారు ఉంటారు గౌరీ కానీ ప్రజానికి సకాశం ఆకర్షణ కోసం ప్రజానికి వచ్చిన సార్ రెండు రెండు విధంగా ఈ రైనా ఆత్మస్థౌర్యం కానీ ఆయన గుండెలు తెలుసుకోవాలి కొంత మత్స్యకారులం మొదలై ఉంట అంటే ఆయనగా ఒకప్పుడు సతంగా ఆ విషయం అప్పుడు ఉండగా చూద్దాం సుందరంగా ఉంటారు అంటే ప్రజాపతి గారు ఇలా చెప్పారు ఇంత ముందు చెప్పారు కదా ఆ విషయం ఆయన అలా చెప్తూ ఉండగా ఒకప్పుడు అనగనగా ఒక అని కథ మొదలైపోతాం ఎందుకని ఈ కథ అంటే మతాలలో ఈ కథ యొక్క ప్రయోజనాన్ని చెప్పడం విద్యాస్థితి తర్వాత విద్యను పొందేటువంటి పద్ధతి ఎలా ఉండాల్సింది అనే విద్యార్థులు ఒక సందేశాన్ని ఉంటాయి తర్వాత అభ్యర్థులు కూడా ఈ విద్యను పెడతా అనే ఒక సందేశాన్ని ఉంటాయి మనం నేర్చుకోవాల్సిన సింహాలు గురించి ఫాలో ఉంటుంది ఉదాహరణకు అసంవిధానాలు ఎలా ఉంటాయి అలా ఉండకూడదు అనే నెగిటివ్ పాయింట్ మనం మనం ఇంకా ఒకసారి లేదా దొరకేందుకు వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ నిర్వహం అందరూ ఒక్కటే ఫైనల్ గా నీ దేహము నా దేహము నేను నమస్తూ నా నమస్తూ అనే విధానమే కానీ అతను స్వరూపంలో మనందరము ఒక్కటే కాబట్టి దాని మనం అడుగు వేయాలి అంటే ఏంటంటే రాజకీయ దాని వైపు అడుగు వేయాలి అంతేగాని కొత్త సెక్ట భాగద్వేశాలు చూస్తుంటాయి ఆఫీసులో రాగతాలు ఎలా ఉంటాయి సో నాకంటే వీళ్ళకి ఎక్కువ జీవితం వస్తుంది నాకంటే ఈ ప్రమోషన్ ఎందుకు వచ్చేస్తుంది నేనేమో దాగ్ లక్షణాలు పనిచేసేస్తున్నాను వీళ్ళు తప్పు పనిచేస్తున్నారు ఈ రకంగా భారతదేశాలు ఇక్కడ వేదాంత పఠానికి వచ్చారు గురువు గారికి నాకంటే గట్టి చేస్తారు గురువు గారికి వీరితో ఎక్కువ మాట్లాడేస్తున్నారు నాతో తక్కువ మాట్లాడేస్తున్నారు లేకపోతే గురువు గారు హరిసిన నన్ను ఎక్కడ తప్పు చేసేస్తారు అది ఒకటి ఏమి కేటాయింట్లేదు ఈరోజు ఈ రాగప్రదేశాలు మంచిగా అనుకుంటే కొడుతాం నిజానికి ఒక రకంగా ఆ రాజద్వేశాల కంటే ఈ రాజప్రదేశాలు మరింత చేరుతుంది కేటాయి మనికి రాదు రాజప్రదేశాలు సంస్కారంలో రాజపేశాలు నాటికి ఒకటి కాదు జే స్నేహితుంది ఆ సంస్కారమే అది నాకు తాని చెప్పి చెంది సరిపోలేదు ఇద్దరు ఆసలేదు ఇది అవతస్ ప్లేస్ అన్న కాబట్టి ఏ రకమైన రాజప్రదేశాలు ఉండకూడదు దిగుసం సో గ్రూప్ అతీతంగా ఉండాల్సి ఉంది అలా ఉందా అప్పుడు సో ఇలా ఈ ఆధ్యాత్మికకి ఈ లాభాలు కథలు కూడా మనకు వస్తుంది అన్నీ కూడా శక్తి అన్నీ కూడా వస్తాయి అనివే కథను ఇంత ముందు మేము చెప్తూ ఉన్నాము ప్రజాపతి వచనం దేవాసు దేవాసుహ అను పరంపరాగతం కన్నగోచరాపన్నం అనుబువ అంటే నేను ప్రస్తున్నాను అర్థం చెప్పాను మామూలుగా అలా కాదు తత్వంటే ఆ మాట దానిని దానినే పే అంటే ఆ మాట నువ్వు కూడా అంత ముందు మంత్రం చూసుకుంటే తర్థం నన్ను ఎవరగారు కాస్త ఎవరే వాళ్ళని సిన్ చేసి అన్ని అనియో వ్యవస్థ ఉంది కదా సత్యం మధ్య అంటే దాని మధ్యలో దేని మధ్యలో అడిగా నేను సార్ ఈ మంత్రం మధ్యలో ఉంది కదండి ఆర్గాడు మధ్యలో ఉంది దీన్ని స్వామి మంత్రం చూసుకోండి అక్కడ ఉంటుంది మధ్యలోనూ అక్కడ ఉంటుంది అదే ఆ పని రాక అది వారు చూసుకోవాలి కానీ ఆ స్వామి మంత్రంలో ఏది ఉంది అందుకే ఆ ఫోన్ పెట్టేయండి మీరు చెప్పండి పనులు పదే నేనే చెప్పాను ఇదే చెప్పుకోండి అంటే హృదయ పొందరికం ఉన్నది ఆ దాని మధ్యలో ప్రత్యావేక్ష బుద్ధి ఎక్కడ జరిగేస్తున్న బుద్ధిలో అయితే వేరే పదే లేదు సో దాని మధ్యలో ఉన్నప్పుడు దాని మధ్యలో దేవి యొక్క మధ్యలో పరివంత్రం చూస్తున్నాయా సో దాని నేను తెలుసుకున్నాను అసలు దాని మీద ఏంటి దేన్ని ప్రజాపతి వాచ అని అంతకం ఉంది సెంటర్లు ప్రజాపతే ఆ ప్రజాపతి యొక్క మాటని ఉభయే ద్రూపులు ఉభయ ఉభయ ఉభయం అంటే రెండు గ్రూప్ గ్రూప్ అధ్యక్ష ప్లర్లో అవుతుందండి ఉభయానో శబ్దం అవుతుంది శబ్దమని చెప్పాలి వికారాంతింద ఉభయ శబ్ద ఏకవచనం బహువచనం ఉంటుంది నిజవచనం ఉండద్దు అంటే ఉభయ ఉభయ ఉభయం ఉభయాన్ అలా ఉంటుంది ఆ శబ్దం ఉభ శబ్దం నీకు అవుతుంది ఉభ ఉభయా దానికి నిత్య వివచనా ఏకవచనం బహువచనం ఉంటుంది ఉభవుతుంది ఆరు ఇద్దరు రెండు గ్రూప్స్ వాళ్ళు కూడా గ్రూప్స్ మొత్తం అందరూ కలిపి బహువచనం దీర్ధ్య సీక్షత అంతకు బహువచనం కాదు ఉభయ దేవాపురా దేవతల వస్తువుల్లోనే రెండో గ్రూప్ వాళ్ళు కూడా వీళ్ళు అణు గూపు అను అంటే తెలుసుకున్నారు వర్ష క్రమంలో తెలుసుకున్నారు అను అంటే తరువాత అంటే ప్రజాపతి గారు డైరెక్ట్ గా కాదు ప్రజాపతి అన్నారు ఆత్మ తెలో పుణ్యలోకాలు కామన్నలో ఉంటాయి ఏ పుణ్యలోకాలు లేవా ప్రజాపతి గారు ఆయనంటే పుణ్యలోకాలు అంటారు అన్ని పుణ్యలోకాలు ఆత్మలోకంలోనే ఉన్నాయి ఎక్కు అందరికీ లోపడలు ఆత్మ లోపంలో ఉన్నాయి అన్ని కామనలు కామనలో ఏమవుతుందా కామన సిద్ధిస్తే ఆనందం కలిగి ఆత్మానందంలో అన్ని ఆనందాలు నిలిగి ఉన్నాయి అని ప్రజాప్రతి ఏదో మాట వస్తుంది మరి మంది మహాసు అంటే అది కర్ణాటక వచ్చిన వేల పెరిగా పెరిగింది అది అనుమతి అనుకుంటే వాళ్ళ ఒక కర్ణ గోకెరా కన్నం అవన్నీ చూస్తాను పరంపరలో ఆ మహర్షుడి దగ్గర రాగంటే మహర్షులు మరొకటి ఉంటే మరొకటింటే ఏ నాలుగు రోజులు చేసి వచ్చినట్టు అంటే వీళ్ళు కన్న విధంగా తెలుసు మనకు అలా తెలిసే కదండి ఇప్పుడు భదవీనాథులు భదవించు ఉన్నారో ఒకరికి ఆ జీరో మా గొప్ప మహిళ మనం దర్శనం చేసుకోవాలి పరంపరాతంగా అవే నేను మనం దగ్గర అలా సో పరంపర్మలో తన తెలువబడింది ఆ విధంగా తెలుసుకున్నారు అంటే ఆల్యం కాదు అంటే ఆత్మ లేదా ఒకటి ఈ ఆత్మస్వరూపాన్ని కనుక తెలుసుకుంటే మనం ఏ లోపల ఏ లోకాలు కావాలని కర్మలో అందుకు చెప్తున్నాము కామలో సిద్ధించాలని ధనాన్ని ఈ ధనంలో కామలను సిద్ధించినాము వల్ల టెన్షన్స్ పెరుగుతున్నాయి ఈ సమకాల పుణ్యలోకాలు ఎప్పుడు సేవ మారు చేస్తాను తమకాల బంధిస్తుంది వినిపిస్తే బట్ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే ఈ లోపలి అన్ని దాంట్లో అబద్ధత నడుపుతాయి ఈ ఆనందములన్నీ దాంట్లోనే ఉంటాయి అని వీరిద్దరు నేల చేయడం కొంచెం సీరియస్ గానే విన్నది విని తాని వాడు చర్చ చేసుకుంటున్నారు ప్రజాపతిలో బుద్ధ ప్రజాపతి భాష భాష్యం కదా భాష్యం అంటే భాషలో ఉంది అంటే మీరు నేనే మాట్లాడుతున్న చేయాలి భాష్యమ భాష భాష్యం మాట్లాడుతున్న చేయాలా విన్నాను కదా తెలుసుకున్నారా ఆదరించిన సరే మరి తెలుసుకుని ఏం చేశారు ప్రజాపతి గారి గురించి ఈ మాటను తెలుసుకుని నేను సింబద్ ఏం చెప్పారంటారు వాళ్ళు అనే భాష మాట్లాడుకుంటారు అలాగే ప్రశ్నలు వస్తుంటే దానికి సమాధానం అంటూ చెప్తోంది ఇంట్లో ఏమైందంటే హంతో హంత అని దానికి అవతారిక వాళ్ళు మాట్లాడుతున్నారు ఇద్దరు కలిసి మాట్లాడకూడదు రెండు గురువు సో అన్యోన్యం వాళ్ళలో వాళ్ళు దేవతలు వాళ్ళలో వాళ్ళు హువులు వాళ్ళలో వాళ్ళు తమ తమ పరిషత్తున్నారు పరిషత్తుంటే గురువు అని వస్తున్నాం ఆయన గ్రూపుస్తున్నందుకున్న దశకున్నారు ఈ గ్రూపు ఆ గ్రూప్ వాళ్ళు వాళ్ళు విధంగా శక్తి చేస్తున్నారు ఆ ప్రజాపతి గారి వచనాన్ని గురించి చెప్తున్నాడు భగవతాన్ని ప్రజాపతి మొక్త సమాత్మాన్ని అన్విషా అన్వేషణం కు యం హంతా అని హంత అంటే అనుమతి కోరుత అయ్యా అయ్యా అని అంటే అయ్యా నేను అందరూ ఒక సంవత్సరం ఒకటి మాట్లాడుకోవడం మీద మీరు మాట్లాడుకోవడం నాకు నా మాటలు అంటారా అని అంతా జరుగుతుర ఎవరు పెద్దలు అనుమతి అయినట్లయితే నేను మాట్లాడతాను మీరు మీ అభిప్రాయం చెప్పండి అదేంటంటే నా వృత్తం అందిస్తాను ఆత్మ గురించి చెప్పారు మనం అందరం విని ఉన్నాం కదా అటువంటి ఆత్మస్వరూపాన్ని మనం అన్వేషిస్తే అలా ఉంటుంది ఆత్మని అన్వేషించాలి ఇప్పుడు దీని గారు చెప్పేయడం శిక్షణ ఇచ్చేసుకోవడం ఇలా ఇదే ప్రాపర్టీ అలా ఇచ్చేసి ఇలాంటి ప్రాపర్టీ ఏమైనా సత్యాన్ని వాళ్ళు ఇవ్వడం కుదరదు మీరు ధనాన్ని వస్తూ ప్రవర్తించవచ్చు ఆయన పుణ్యాన్ని కూడా పుణ్యాన్ని సంక్రమించడం అసలు కనపడతారు అంతేకాని సత్యదర్శనను ఆయన ముఖ్యస్థానం ఇచ్చేసుకోవటం మీరు సత్యాన్ని మీకు మీరు ఆవిష్కరిస్తారు హగలవాడు దారి గుర్తించు మార్గదర్శనమే చేస్తారు మీద ధనాన్ని కానీ సత్యాన్ని ఆవిష్కరించుకోవాల్సిన కృషిని విద్యార్థిని ఉంది అది ఒక ప్రధానమైన అంశం ఇలా ఇది చెప్పాలంటే చెప్పాల్సిన అవసరం ఏంటంటే మనిషి ఎలా ఉంటుందంటే పరాధీనతకి అలవాటు హ్యాపీ సైకలాజికల్ గా డిఫెంట్ ఎవరాలంటే హ్యాపీ అవార్డు కొట్టే పరాధీనత అవార్డు కొడుతుంది ఇప్పుడు ఆ విద్యుత్ కావాల్సి అనుకోండి ఏదో ఇన్సూరెన్స్ కంపెనీకో పోలీస్ కోరికో ఫోన్ చేసేసి వీలు పెట్టేస్తే నాకు విద్యుత్ వస్తే ఇప్పుడు మీకు భోగనం కదా తీసానికి భోగనం కానీ సో ఒక డైరవు అని ఆ నెంబర్ దయలు చెప్పేసి చెప్పేస్తే మీకు ఫీజ్ అవుతుంది సో దానికి బిల్లు మీరు చెప్పేయాలి అందులో ఈ విధంగా ధనంతో భోగాల్ని ధనంతో భద్రతని చిక్కి కొనే గారికి అలవాటు వస్తారు ఇంకా పుణ్యం దగ్గరికి వస్తారు కూడా ఈ స్కీమ్ ఓడాది మీరు ధనంతో తిరిపుణ్యాన్ని సంపాదన దానం చెప్తే వస్తుంది ధనంతో గోము దానం చేసే గోదావరి పుణ్యం వస్తుంది మీరు మంత్రజం చేయాలని సున్యం కావాలని వస్తాను ఒకే ధనంతో గత పురోహిత్తుని మీరు భరించి ఆయన ధనం వచ్చేసి ఆయన మంత్రజపనం చేసేయని ఆ పుణ్యం మీరు చెప్తుంది కాబట్టి మీ స్త్రీము మీ స్త్రీము రక్తం చేసిన డౌన్ వస్తుంది గురువు గారు చెప్పు రాసి పెట్టే ఆత్మజ్ఞానం చేస్తుంది ఇదేం సమస్య అనే వివరంలో మీరు ఈ వేషాలు చూడాలి అన్ని మీరు దొరుకుత సంపాదన కింద విధానం ఆత్మ జ్ఞానం అలా అనుకుంటారు మరి ఎలాగ మీరు మీరే అందరే చింటారు అది మీరే చేస్తాం మీరే చూస్తాం మరి నేను ఇంటికి రెండు అర్థర్లు చెప్పు పంపిస్తూ ఉంటాం అది వినాల ఆశ్రమం ఒక ఎక్కడ వ్యాఖ్యలు దాన్ని అలా పెంచుకుంటూ పోవం దాన్ని డెహరెడ్ అన్నాం వీడు అన్నాం ఇంత డబ్బు గోమైన ఆ దగ్గర భర్తలు చేసుకుంటూ ఉన్నాం దాన్ని కట్టుబడుకోం ఇదే ప్రత్యేకం దీంతో ఏమి కారణం లేదు ఎలా తప్ప అది ఇచ్చి చెప్తుంది కాదు అదే తగ్గ చెప్తా ఏదో మరి అంటే చెప్తున్నాం అది ఏదో మనం చేస్తున్నాం కాకపోతే దాంతో గుణం ఉందని అందం చెప్తాను అస్మాన్ వ్యాక్సిన్ చేయాల అస్నాల్ వ్యాక్సినేట్ సో అనుకూలగా ఉంటే పర్వాలేదు కానీ అస్మాన్ వ్యాక్సినేట్ అర్థం చేయ మాత్రం మహామం తె ఈ బిల్లు తీసుకుని దెన్ రిపండ్ ఆర్గనైజేషన్ అన్నారంటే డెలివరీ వాడి క్రియేట్స్ డెగర్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ అన్నారంటే డెలివరీ ఎందుకంటే రెండు హాస్ట సమయం లేదంటే ఎన్ఫోర్స్ బిల్ లేదా కలెక్టర్ మనీ అన్ని డిస్ట్రిబ్యూషన్ అని అండ్ రెండు వందలు ఓవర్సీ డిస్ట్రిబ్యూషన్ అదే ఇది కాదు ప్రయా చాలా ఉద్దేశం తెలియదు ఆత్మను అన్వేషించి తెలుసుకోవాలి ఆత్మాన్వేషణ చేయాలి మెరవించగలను ఆత్మ విచారాన్ని ఆత్మాన్వేషణ ఆత్మ విచార మూలంగా అన్వేషణ అన్నాము అన్వేషించి తనకు తాను సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి వాళ్ళు మనం ఆత్మాన్వేషణ పెద్దాము మీరు అందరూ అంగీకరించినట్లయితే ఆ ప్రజాస్తి గారు చెప్పిన మాట మీద ఒక విచారణ చేస్తాము ఎందుకంటే ఆత్మాన్వేసిన పని ఏం లేదా అంటే నువ్వు పుణ్యాన్ని కర్మలగా ఎందుకు చేస్తున్నాను జనాన్ని ఎందుకు సంపాదిస్తున్నావు సామాన్య ఈ ఆత్మను అన్వేషించినట్లయితే ఈ పుణ్యం సంతానం కర్మలు చేసి పుణ్యం సంపాదించి లోకాన్ని పొందుతామని అనుకుంటున్నామే ఆ లోకాలన్నా ఎన్ని లోకాలన్నాయి ఆస్తులని చెప్పి ఎందుకంటే దానిలో ఆస్తులనే ఉంది అదండి మాకు ఒక ఫ్యామిలీ మై ఫ్యామిలీ మై ఫ్యామిలీ మానవ్ ఐ మై ఫ్యామిలీ మై ఫిస్టర్ అని ఆనుషంగా ఉంటాయి దాంట్లో లవ్ గురించి అంత ప్రేమ గురించి మా ప్రేమైనా ఉండదు అంత అట్రాక్ట్మెంట్స్ ఉంటుంది ప్రేమైనా ఉండదు ఐ మై ఫ్యామిలీ అంటారు మై ఫ్యామిలీ అంటుంది సైకల్ ఆర్థిక డిపెండ్ అయ్యి సపోర్ట్ నేను ఎనపొ ఉన్నా ఐ మై ఫ్యామిలీ అని అంటున్నా సపోర్ట్ వన్ ఫ్లో మై ఫ్యామిలీ సపోర్ట్ వాటర్ ఐమ్ ఐ కంఫర్టబుల్ ఆయన నాటం అంటన్ యు ఆర్ సైకలాజికలీ డిపెండెంట్ ఫ్యామిలీ అది అటాచ్డ్ సైకలాజికలీ డిపెండెంట్ దానివల్ల ఫ్యామిలీ ఏమంటారు ఒకరు వాళ్ళకి భారం అయ్యారు మనకి భారం లొవర్ మీరు అనుకోండి దాంట్లో లవర్ ఇవ్వలేదు రెకలాజికల్ అటాచ్ టోటల్ ఫ్యామిలీ ఎలా నాక్ ఆఫ్ అవుతుందంటే ఎలాగైనా అనుకోండి సన్యాసం చేయలేదు సన్యాసం అంటారు సన్యాసం అంటే ఆకాయ ఎక్కువ అంటారు మై ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ కొన్ని సంవత్సరాల నుంచి అలా బిండీ మెంటల్ కాన్సెప్ట్ ఇది మెంటల్ కాన్సెప్ట్ దానికి రియాలిటీ ఏమి అలా ఇది ఆ కంటిన్యూటీ నా ఫ్యామిలీ నా బుద్ధుడు నా ప్ర నా నా నా నా నుంచి తీసి టీ చేసి దానికి ఒక కంటిన్యూటీ లేదు ఇప్పుడు క్రియేటెడ్ కంటిన్యూటీ ఆ కంటిన్యూటీ అది ఆ ఫోకస్ ఆ ప్రవాహము అది మైండ్ క్రియేట్ అయింది దాంట్లో రియాలిటీ ఏమి లేదు ఆ మైండ్ అలా క్రియేట్ చేసేది ఇది మై స్థన్ అంటే మై సమ్ అంటే ఎగ్రహాలు ఎలకడల్ల మనిషిని కాదు అక్కడ అష్టం ఆ మనిషిని గురించి నేను గత పాతి సంవత్సరాలు నేను థింక్ చేసి థింక్ చేసి థింక్ చేసి ఒక మెంటల్ గ్రూ నిర్మాణం చేస్తున్నాను ఆ హరి మై సమ్ అంటే ఆ కంటిన్యూటీ అంటే స్టాప్ దాంటాను గత ముద్ద పెట్టుంది అది మై ఫ్యామిలీ అని సపోజ్ ఇట్ ఇస్ నాట్ డాన్ వారి మన ఐఎం ఓకే గతిస్తుంది అలా కాబట్టి మనిషి నేను నాకు నా కుటుంబము నా సమాజము నా సమాజం వీడి కావచ్చు వీరి ఫోటో నాకు తెలియదు వరైందంటారు మీకు చెప్పాలి మీరు పరాహీనత ఉంటుంది మానసిక పరాహీనత ఫిజికల్ కాదు ఫిజికల్ సమస్య లేదు ఫిజికల్ గా డిపెండెంట్ ఎందుకంటే ఎవరో తిన్నాలి అది పండాలి ఎవరో దాన్ని బియ్యం స్నానం పడాలి దాన్ని నిల్లు పట్టాలి ఎవరో దాన్ని అమ్మాలి మనం నొప్పి తీసుకుంటే ఎవరో ఉండాలి అనుకున్నాను ఫిజికల్ గా డిపెండ్ అవుతాం మానసిక పరాధీనత సో నేను కనుక ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే అవిదో మొత్తం మై ఫ్యామిలీ అంతా ఐదో ఇంక్లూడ్ అయిపోతుంది గ్రాములు లోపహా పుత్రుల లోపహా మాతృ లో సహా పుత్రుల లోప ఐ లోకాలన్నీ ఆత్మలో ఇంక్లూడ్ అయిపోతాయి అలాగే ఆనందాలన్నీ కూడా ఆత్మవైడ్ అయిపోతాయి అప్పుడు అటువంటి ప్రేరణ ఇచ్చే వీడు ఐదు మై ఫ్యామిలీ మై సొసైట్ గా ప్రేరణ అనేది గద్దులు బద్దులు వాళ్ళు అవి ప్రేమ వాళ్ళు వాళ్ళ అవుతారు జనాక్ లవ్ ఇక బాగుంటాయి పర్సన్ హూ్ స్వ్ వారు ప్రేమించబడుతున్నారు ఆ ప్రేమ ప్రేమ లేదంటే ప్రేమ లేదు దేనిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తారు ఏం ప్రేమిస్తారు ఏమీ ప్రేమించండి వారు అవరాండి దేనిలో ఉంటే నేను ప్రేమిస్తున్నాను అదే అర్థమే ఆ సిక్స్టీ పర్సెంట్ ఏమిటో కాబట్టి ఆ దగ్గరే సన్యాసం ఉంటే మరి అభివృద్ధి ఇష్టపస్తుంది నేర్చుక ఆత్మ మీద అన్ని లోకాలు ఉన్నాయంటే ఇది మనం చూసాం అనంతరం అంటే మీరు భారీగా అందరూ చెప్పేసారు ఆత్మలోనే స్వరండి భూలోకొని సోరంలో బాగుంది అవగురణి చెప్పేసారు సర్వాముఖ కామని మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే అన్ని కామనులు దానికే అని లేకపోతే పెద్ద పెద్ద గారు ప్రజాతి గారు వాళ్ళు ఎవరైతే పెరట మనం ఆత్మాన్వేషణ చేద్దాము అని వాళ్ళు వాళ్ళలో వాళ్ళు చెప్పి ఒక పరిస్థితులు ఇంద్రోహైవ్వ రాజేవాక్షణం చర్వ స్థాప ఆత్మవిద్య మొదటికర భాషకాలు విమర్శ అసలు ప్రారంభమైతే ఎంత లోపైన విమర్శ చేస్తారంటే ఇలా మేడం ఇంద్రుడు అయిందే ఇంద్రుడే వైదే దేవతలకు రాదు మళ్ళీ తక్కువ వాడిని తనకు పనుంది తక్కువ తక్కువ వాడిని ఎప్పుడు పంపించాలి మెసింజి నెసేజ్ ఇవ్వాలంటే తక్కువ పండుగ ఏదైనా వార్త పొందించాలి తక్కువ అనుకున్నది అక్కడ ఉన్న రహస్యాన్ని తెలుసుకురావాలంటే తప్పు వండుకుంటుంది ఏదైనా మేము దగ్గరలో అత్యంత సమస్యలు తనసేజ్ చేస్తా అన్నుకోండి అప్పుడు ఎవరికి తక్కువ మనసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మెసేజ్ చేసుకుని దొరుకుతాయి ఇక్కడ ఆత్మల్ని ఆత్మ స్వరూపాన్ని ప్రజాపతి గారి దగ్గర పెంచుకుని వస్తే వీళ్ళందరికీ బోధిస్తాను అది కాబట్టి కాబట్టి వీళ్ళందరిలో చేసిన సమస్యలు ఎందుకు నిజంగా రాజు దేవరాజు ఆయనే దొరికారు ఎలా మనం జరిగే నేను ఇందాక మీకు ఐ మై ఫ్యామిలీ వన్ డేజ్ ఎలా ఉంటుందంటే నేను నా కుటుంబము మీరు నా కుటుంబము నా కుటుంబము అంటూ ఇది మొత్తం కన్ను మూర్తి వరకు నా కుటుంబం అనే బంధంలో మీరు నా కుటుంబం నా కుటుంబం మీకు అలాగా వెళ్ళాలి పట్టుకున్న వ్యవహారా అది ఎలా నిలబడిందా నిలబడుతుందా మీరు అలాగే నిలబడుతుందా అలా కాద మీరు ప్రేమించే ప్రేరణ నాకు వస్తే నేను అటాచ్మెంట్ గురించి నాకు నేనంటే నేనేమని నేను చేస్తున్నా ప్రేమది ప్రేమ అన్నది దీన్ని మీకు ప్రేరణ ఉందనుకోండి సైకలాజికల్ ప్రేరణ ఉందనుకోండి హెల్బుల్ లవ్ ఉంది వీరు నా కుటుంబం నా భార్య నా పిల్లలంతా ఉంటారు మీకు జీవన్ శక్తి రెండు విధంగా ఎన్నో ఉంటాయి ఆ జీవన్ శక్తి వల్ల దీన్ని లౌట్ అయింది కదా ఐదు అందరూ ఐదు వందలు డెవలప్ అలా ఉంది కాబట్టి అది కాదు కాబట్టి నేను దాని గురించి చెప్పాలి నా అనేది ఎప్పుడు కొన్ని రాజు నుంచి చెప్తాను ఈ వేదాంత క్లాసీ రామాయణం ఫ్యామిలీ ఫ్యామిలీ తప్పక వేదాంత వైసాహిస్తా ఎన్ని వేలు వెళ్ళిపోతుంది ఆత్మావేషణ చేయాలంటే మీ ఫ్యామిలీ గుర్తుండదు తాను నిలుగుతుంది ఇతర భోగ పరిక్షేదంతో సర్వం భోగ పరిసరాలు అవుతాయి పరిక్షదం అంటే పరికరం భోగ సామగ్రి ఈ భోగనామంతే మంచి మన వాళ్ళు వేలాంటి భోగాలను లేదు ఏ భోగం పెరుగుతుంది నీళ్ళీళ్ళు కావాలి తల్లీ కావాలి కాఫీ కావాలి పీ కావాలి సిగ్జిన్లు కావాలి భోజనాలు కావాలి ఇంకా పిల్లలు కావాలి బొమ్మలు కావాలి పదహోడు కావాలి కావాలి ఆఖరికి వేలా మంది ఉద్యోగం వచ్చి అమ్మాయిలు పెరిగారు ఇది ఏది ఇది ఏది మన అమ్మాయిని పెరిగారు అమ్మాయి అబ్బాయి పెరిగారు ఉంటుంది ఆత్మబోధ తత్వబోధ అంతా ఉంటాయి ఒక దగ్గరికి మళ్ళీ వర్త భోగ పరీక్ష భోగ సామర్థ్యం సన్వాన్ని ఉంటుంది మీరు మీరు దయభం గేత్త వాతావరణం ఉంది కాస్త గౌరవ వైద్య వైద్యాలి ఎవరైతే తప్పే కాదు ఒకరి చేస్తుంది చేస్తారు లోన పరిస్థితి ఉంటే సర్వం స్థాపించే ఉంటారు సన్యాసం అంటే అవకాశం ఆరేదం కాదు ఉంటారు ఎదుటిస్తారు డోంట్ డిస్ట ఎవరికి డిస్టర్ చేస్తారు వారు గలాలుగా ఉంటుంది విద్య ఇందులో బాగా ఉంటుంది జరాలుగా ఉంటుంది బట్ సేఫ్ లో ఉంటుంది అధినాం మీద చెప్తాను అధినాదిగా ఒక ముందు అడిగి ఉంటాను ఓ సేఫ్ బీజీ పార్టీ తొమ్మిది ఆమె చెప్పింది నేను చెప్తాను నేను ఆయన కొడుకు ఉన్న కుర్ ముందు భారతీయ సింగారం చేస్తుంది బింగల్ పార్టీకి వెళ్ళడానికి అక్కడ రేట్ చేస్తారు ఇది ఒక మహాక అదే వచ్చి తప్ప వాళ్ళ వాళ్ళ ఆత్మస్వరూపము వాళ్ళని చూస్తే ఆత్మస్వరూపం చూస్తే వస్తుంది అలాగనమాట ఎవరో ఎవరో బాగా వాళ్ళు అంటే ఇలా చదవడం తొంభై చిట్లు ముప్పై ఎదుగుతున్నారు వాళ్ళు నగరత్తు ఆ నవరదానికి నగర్ అమ్మవారి జన్మసాత్తి కోసం రేట్ చేస్తున్నారు చాలా సిద్ధంగా ఉంది అదేది కూడా రాజధాని ఇప్పుడు ఈ ఆత్మ స్వరూపం అందరు ఈ మూడు పక్కన పెట్టుకునిప్పుడు వాళ్ళిద్దరికి రాస్తాను నేను ఆత్మలైనా ఐదు ముందుకు వెళ్తాను భోగ పరిస్థితి అంటే స్థాపించే దేని స్థానాలు దాన్ని చెప్పేసి సర్వం స్థాపర మాత్రమే దేహం ఉంటుందంటే దేహంతో పాటు మాత్రం ఇది మాత్రం ఇస్తే ఇల్లు మరొకరు మరొకరు కాదు ఇందులో రికడ్ రావు ఇది అది అభివృద్ధి అలా కుదరదు ఇది ఒక అలా వర్క్ వస్తారు ఎప్పుడు కూడా లాస్ ఆఫ్ థాట్ ఏమైనా లాస్ ఆఫ్ థాట్ ఏంటంటే సింగుల్ థాస్ట్ పోర్ట్ ది ఆఫీస్ ఒకే థాట్ లో ఆత్మస్వరూపము ఆత్మనిష్ట భోగనిష్ట ఎందుకు ఉన్నావు అలా ఉండదు ఎందుకంటే ఆత్మనిష్టం ఉన్నదో భోగనిష్టం ఉండదు భోగనిష్టం ఉంది చోటు ఆత్మనిష్టం ఉండదు సో ఇది ఎలాగంటే ఇప్పుడు దిస్ ఇస్ క్లాక్ అని దిస్ ఇస్ క్లాక్ ఇస్ థాట్ ఇస్ వస్తుంది ఇలిమిటరీ థాట్ వస్తుంది If so this is cloth and then the same thing, this is not cloth. And in this thought process, why not? Allah is thought process. And then the moment that this is stable, and yet is stable, it is not stable, allah is thought, and then the moment that this is stable. Atmanishtha, bhaganeshtha, what? Bhaganeshtha is not comfortable in them, they are not atmanishtha. కాబట్టి భోగ పరిష్దాన్ని వికమీ కూడా స్థాపించి పసనమిచ్చేసి పరిష్దము అంటే సామగ్రి అండి పరికర భోగ సాముగ్రీ భూవంపై భోగ సాముగ్రీ భూము శరీరమాత్ర అందాము ప్రజాపతి అభిప్రవం రాజావాన్ దేహమాత్రం తోటి ప్రజాపతిగా వెళ్ళారు అలాగే వెళ్ళాలి మిగతా ఉంది పక్కన పెట్టేసి అంటే కోసం కవిష ఎందుకంటే మీరు అనంత తత్వాన్ని అందరికిస్తున్నప్పుడు పరిచ్ఛిన్నము కలిగిన అంతమంతము కలిగిన అంతము కలిగిన ఈ విషయాలను ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉండాలి అంతవంత గ్రేదేహ నిత్యస్తి అవుతాన్ని తెలియ దూరం సార్ అంతవతు స్థలం అని ఒక ధోరణించాలి అంతవంతో స్థలం దానికి పక్కన ఉపయోగం లేదు కానీ ఇదే అద్యంతవంత హక్తం చేయడం నటేసు రమతే దుఃఖ భోగాలు ఇది ఇప్పుడు వివేకందల వారు వాటి దగ్గర బంధించిన వాటి బ్యాన్నర్ ఉంటాయి వాటిలో మజాలైనా ధర్మంద్ర మజాలైన ఈ మజాలైనా బిజినెస్ చాలా చాలా పెద్దది అనిపిస్తాను ప్రజాపతి గారి దగ్గరికి వేడిపోయేది అన్ని పక్కన కావచ్చు పోయి అదే పని నిరోచనుడు పసు యొక్క నిరుగు వరకు సంవత్సరం నిరోచనుడు అంటే ఇంతవరకే సంవత్సరం ఫైనల్ గా నిరోధనుడు ఆ గురుడు కనుక ఇంకా భోగ దృష్టి ఉండడం కనుక ఫెయిల్ అవుతుంది ఇంద్రుడు దేవత కనుక సత్య ఇంద్రుడు జ్ఞానం వేదాంతంలో ఇంద్రుడు జ్ఞానం ఎందుకంటే ప్రతికత్తి పరిస్థితుల్లో ఇంద్రుడు ప్రతబ్దము నాకు వేదాంతాన్ని పోషిస్తాడు ఇంద్ర ప్రసబ్శంద్రుడు జ్ఞాని నైతికేత ఉపాధన అలాగే వరుణుడు జ్ఞాని పైత్రియ పనిస్థితి మృదురు వైవ మృగు వరుణ సందేశం వాళ్ళ దేవతలు అంటే పురాణం దీనికి గుర్తండి కొంత సింబాలిజమ్ అది ఎంత గడువులు అయిపోయి ఇంకో రకంగా అది వేరే సమస్య దీని బట్టి ఏం తెలుసుకోవాలి హిడంగా వెళ్ళాలి యూనిటి నిర్ణయం అంటే మీరు ఊరితే అందాల కాలం నడిపిస్తారు కదా హ్యూన్ ఇమోషన్ అండ్ హ్యూనిటీ అండ్ లవ్ ఆ ప్రేమ అందాల ఇవన్నీ కలుస్తుంది మీరు ఊరికే రెండు రెండు అందాలతో నమస్కారం చేయడం తప్పని నేను అనస్కారం చేసి తీసి ఉత్సాహాలు చేస్తాను వేరే సంగతి కానీ చూస్తే దాన్ని శ్రీమతి చేయాల్సిన అవసరం లేదు కొంచెం దాన్ని ప్రమాణం ద్వారా అంట్రోల్ నేను ఏం గమనించానంటే ఈ నమస్కారాలు బాగా గట్టిగా చేస్తూ ఉంటాను నేను నమస్కారం సూచన లోపల నేను తీసింది చెప్తాను నమస్కారాలు భారీ వ్యక్తిగత వస్తారు దేవాలయం చెందు అవసరాల ధర్మ ఇస్తా ఉన్నారు ఆశీర్వదించడం కావాలి ఎందుకంటే ఆశీర్లేదు బిజినెస్ కొత్త బిజినెస్ ఎలా చేశారు ఆ బిజినెస్ పెరిగిందా ఎలా ఉంది తప్పకుండా బిజినెస్ కాబట్టి స్వామికి మనం గడ్డిగా ఆశీర్వేదయం చేసిస్తే మనం బిజినెస్ లో ప్రాఫిట్ ఇబ్బంది ముద్దగా ఉప అందుకోసం వివినికేడితే విని ప్రేమ సుమృతి ఇన్లో సెన్స్ అండ్ లవ్ కోట్ కలిసి ఉంటుంది సో అటువంటి వినగలితో విరవహ అధిగమితం వ్యాహా అధ్యాత్మిక దగ్గరికి అటువంటి ప్రేమతో వినవంతతో మనం వెళ్ళాల్సి ఉంటుంది అనే విషయాన్ని ఈ సహం ద్వారా మనకు ఇచ్చి బోధిస్తోంది ఇంకా ఏం బోధిస్తుంది ఇంకా ఏమంటే నిర్లోకాలకు రాజు ఇంద్రుడు అసులు కూడా ఏం తిరోధన సామ్రాజ్యంలో పెద్ద పొజిషన్ ఉన్నవారే అంతకంటే కూడా విద్య గురుతరము ఎక్కువ విలువైనది ఎక్కువ బరువైనది అంటే విలువైనదేనా విద్యకి అంత బలం అంత వాల్యూ వాల్యూ కోటి రూపాయలు కావాలా విద్య కావాలా అంటే విద్య కావాలి అనే చెప్పగలిగిన వారికి విద్య రోజు దేక సామ్రాజ్యాన్ని పశ్నస్ ఏంటంటే ఎంత విద్య నహింపర రాజౌాహాపు అభ్యుపగత ఈ రెండు పాయింట్స్ మనకు ఎందుకు వస్తున్నాయంటే సహా ఇందువల్ల ఎందుకు అన్నా వీళ్ళున్నారే ఇంద్రుడు విరోచనుడు వీళ్ళు ఒకడు దేవతలకి రాజు విరోచన రాజు అమ్మో కాదు నేను అనుకున్నా రాజు అనే వెళ్తున్నారుగా రాజు విరోచనుడు అవులు అంటే మనలోనే ఉంటారు అశువులు దేవతలు మనలోనే ఉంటారు ఒకే మనిషిలో దేవత ఉంటారు అసురుడు ఉంటారు ఒకే గ్రూప్ ఆఫ్ పీపుల్లో దేవతలు దేవత అంటే ఆత్మస్వరూపానికి సంబంధించిన నిష్ఠటి దేవతానిపై భోగనిష్టతి అశులు దేవుడు సో దేవాజులు వీళ్ళిద్దరు వీళ్ళు మహారహ మహారహ అంటే అత్యంతము విలువైన అని అన్నారు అర్హ అంటే విలువ చాలా ఖరీదు అయినా భోగములకి అర్హులు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు రాజాభిరాజులు లోకాలని అధిపతులు వాళ్ళు ఎంతటి ఖరీదుైన భోగాలనైనా మీరు ఇందులో ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అమృతాన్ని పానం చేస్తారు ఎవరి లోపంగా అమృతాన్ని పానం చేస్తారు సో అమృతాన్ని పానం చేస్తాను తర్వాత ఆయన పాదాలకు మౌటి వచ్చే అత్యవసర కూడా ఆయన పాదాలకు మౌటి వేస్తారు పూర్వశీ ఇత్యాదులేమో ఆయన ముందు అద్భుతమైన దివ్యమైన నాట్యాలను ప్రదర్శిస్తారు ఆయన అలా ఇంజారు మహారాష్ట్ర కూడా తప్పుడారు అసలు అలాగంటే స్థితిలో ఉన్నారు కదా వ్యాధి అయితే వ్యాధి చాలి అయినా కూడా అవన్నీ పక్కన పెట్టింది గురువు గురువు గారికి వెళ్ళిపోయేది అంటే ఆహా జ్ఞాన పద్ధతి అనే ఒక సందేశం మనకి దాంట్లో లభించింది సౌహ అసంవిధానా కుర్వాణ్యా వీరిద్దరూ బయలుదేరికి వెళ్ళారు వీళ్ళు ఒకరు ఒకరు కలుసుకోలేదు ఇద్దరికి సమాచారం అన్ని అండి అయినా వాడికంతా ఒక అడుగు ముందు మనకు వేయాలి వీళ్ళు వీరికంతా ఒక అడుగు ముందు వేయాలి ఆ సంవాదము లేకుండా సంవిధం అపుర్వాహం ఒక సంవిధం మైత్రిని మనం అర్థం ఉండాలి కదా సార్ అసంవిధానం అంటే సంవిధం అపుర్వాహం అంటారు ఆ సంవిధం అనే ప్రధానంగా అసం విధానం గలుగు రాస్తుంటే ఆనందగిరి పాపం సహాయం చేస్తారు జనరల్ గా చేయదు చేశారు సంవిధం మైత్రీలు అపుర్వాహం మైత్రి చేయాలి మైత్రిని తెలుగు ఉండాలి ఇప్పుడు ఒకే ముందుగా వేదార్థం జరుగుతున్నప్పుడైనా మైత్రి లేకపోతే ఇంక ఇంకెప్పుడు మైత్రి వస్తుంది ఇద్దరు కలిసి బిజినెస్ చేశారనుకోండి ఆ బిజినెస్ బిల్డింగ్ ఇనీషియల్ స్టేటస్ లో ఇద్దరు కష్టపడి కలిసి చేస్తారు అది రిటర్న్స్ రాగా అనే డబ్బులు ఇది మామూలు యూనిఫామ్ యూనిఫామ్ అసలేదు అలకి తెలుసు మనం నిబరాడుతూ పోతున్నాము అందుకు అలగి అందుకనే వాళ్ళ ముందే కాంట్రాక్ట్ వస్తుంటారు మనం నిబరాడుతున్న సందర్భంలో ఏ విధంగా మనం ఉడికేవాలి అని ముందే అంటిల్ డెత్ పార్ట్నర్స్ అనేదో వ్యక్తిలో యువకుడు యువతి అలా అనుకుంటారు మరణము మన ఇద్దరిని సెపరేట్ తీసుకుంటే మనం చదువుకుందాము అని అనుకుంటారు అలా ఉంది అంటిల్ డెత్ మరణము సెపరేట్ చేసే వరకు గడపించే వరకు మనం కలుపుతుంటారా కానీ మీ మాట కాంట్రాక్ట్ వస్తుంటారు ఆ కాంట్రాక్ట్ ఎలా వస్తుంటారంటే సోఫా సెట్ ఎవరికి వెళ్ళాలి లో ఉండే సామాన్ ఎవరికి వెళ్ళాలి బెడ్ క్యూ బెడ్ ఎలా తీసుకోవాలి అట్టి రాసుకుంటారు మరి అంప్లీ డెప్ గ్రూప్ ఆర్చిందవన్నీ వస్తాయి అని అంటే వేరే నాకు దేనికి సబ్జెక్ట్ లేదు అన్నమాట అనేదే సో కాబట్టి వేదాంత విద్యార్థులు ఈ మనస్పద అసూయలకి విద్వేషాలకి అధికంగా ఉండదు ఎలా వచ్చింది వాళ్ళు వాళ్ళే మళ్ళీ విద్వేషం అది కూడా ఎలా వస్తుందో నేను నేను నాతో ఈ విద్యార్థులు పది మంది నాలుగు తొమ్మిది గురువు ఉన్నాడు అక్కడ ఈ పది మంది యొక్క టోటల్ ఫోకస్ ఆత్మనిష్ట ఆత్మజ్ఞానం గురువుల యొక్క టోటల్ ఫోకస్ ఆత్మ జ్ఞానంలో ఉన్నప్పుడు ఈ మాత్రం తీసుకెళ్తా ఉన్నాడు మైత్రి వస్తుందో డైరెక్ట్ తీసుకెళ్తే ఉన్నారు కానీ ఎక్కడైతే ఆత్మనిష్ట తక్కువ ఎత్తిపోతే ఎక్కువ అవుతుందో అక్కడ తీర్చు వెళ్ళవ ఇంకా వెల్లవారు ఎలా కంటే ఉంటున్నా అదో కోర్టుని పెట్టేస్తున్నా కూడా వేరే ఆస్పత్ర మైత్రి మిత్రస్వ భావ మిత్రస్ని పెట్టే భావ తల్వార భూతాలను సమీక్షకుండా ఆయన్ని మిత్రిటే ఎందుకనే అందరికీ కూడా బహిష్కరించున్నారు సకల ప్రాణులకి వెరిగిని వెలుకుల్ని ప్రాణశక్తిని సమానంగా ఇస్తాను వాళ్ళని తక్కువ చేస్తే ఆ రకంగానే మిత్రులు సకల ప్రాణులు సమత్వ బుద్ధిని కలిగి ఉన్నాడు అలా ఉండాలి మాత్రం మిత్రస్థితి సర్వాణి భూతాన సమీపంతో నేర్చుకునే ఆల్రహంగా సకల ప్రాణుల సమత్వ బుద్ధిని కలిగి ఉందండి ఆ యూర్షితో కానీ దీక్షతోటి అది లేదు విద్యా ఫలం ప్రతి అన్ని వందలు ఈర్చాల్సింది విద్యా ఫలాన్ని మనం గుర్తియ్యాలి వీరి కంటే ముందు మనం కొట్టేయాలి వాడికి దొరకవచ్చు మనకే దొరకాలి ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానికి దొరకదు అక్కడ ఆత్మహత్య ఆత్మహత్య ఆత్మ అంటే వాడు మీరు మేదే ఆత్మ కదా కానీ మీరు అక్కడ పోరి కంటే ముందు నేను ఎదుర్కోవాలి దీనికన్నా ముందు నేను కావాలంటే చెప్పుకోవాలి ఇంత భేదం ఇంతే అధేదం అభేదం భేదం అంటే ఇంత వేర్డ్ దిల్డ్ ఇస్ నాట్ దింగ్ నాట్ దింగ్ పాయసం సో పాయసం పాయిసం ఉంటుందంటే పాయిసం పాయసం లాగే కాబట్టి ఆ విద్యాఫలం కలిగించి సంస్థలు వీర్చు కలిగి ఉన్నవారి అంటే ఇది కా పరిపక్వంగా రాలేదు కానీ మనకు స్పష్టం అనుకున్నాం అలా ఉపగరణం చెప్పడం కోసం ఎందుకంటే విద్యా ఫలం కానీ కస్టమ్స్ అన్ని ఫాలో అవుతున్నారు కస్టమ్స్ గురువు నమస్కారం వదిన ఉపహారం ఉపహారం అంటే సమస్యలు పరిస్థితి కస్టమ్స్ ఫాలో అవుతున్నారు ఎందుకంటే వీర్షించి బయటపడటం కష్టం కష్టం ఒక నియమాన్ని పాటించుకున్నాను పేరు చేయాలి మన పేరుకి ఏంటి పేరుతో అది చేస్తూ ఉంటాం శంకరాచార్యులు విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ట చేసి ఓ మానవ పురోహితుల అండి అది నమ్మకం చూస్తున్నాడో మీరు చేస్తుంటే సబ్ పది మిషయాలు ఇస్తుందంటే ఆ తప్పులు చేస్తున్నాడు మూడే విషయాలు అంటే ఎలా అంటే అదొక శుభ్రవేశాన్ని శంకరాచారం తెరవాలనుకుంటాను పురోహితుడిని తెచ్చాను వాడిని శుభ్రవేశం ఇదో ఒక నాకు వానికి ఇష్టం వాడు అంశేకరి తీసుకోవాలని రాదు నేను డబ్బిస్తున్నాను కనుక నాకు భయపడి వాడు చేయాలి ఇక్కడ ఎంత తప్ప నిర్దోరం ఉంది ఇక్కడ రాసలు చాలు అందులో ఎవరైనా మన దగ్గర ఉపయోగించడం దగ్గర లేదు వారందరూ వారు అంత స్ఫూర్తి తీసుకెళ్ళి చేయలేదు కాదు మనం భయపడి చే అది చాలా తేలిక వేరాల తేలిక ఆ దైవ తత్వాన్ని ఆ దైవత్వాన్ని తమలో తాను ఆవిష్కరించుకోవటం దైవల్ ఆఫ్ కాన్షియస్నెస్ తీసుకు తీసుకుంటాం ఆ కాన్షియస్ లెవెల్ నా ఎందుకంటే మానవుడు రెండు పేరుకోన సమి ప్రజా కష్ట సమిధ కష్ట ఒక సమిత పెట్టి కదా సమిదల కట్టంటే రెండు మూడు బాగుంది మరో ఒక అసలు అంటే అది తోళ్ళు అయితే ఏదో చాలా తరపు అది కొత్త ఆయన దిగులు ఇచ్చాం తర్వాత నౌహద్వాత్రిశత వర్షా నియమో చతుౌ ప్రజాగర్ వాచా తిక్ష అవాస్త దౌభో చతు ఆత్మాక్యంత అపహత పామాు విధక్ అతిపా సత్యకామ సత్యసంకల్పల్లే సవిజ్ఞాపి సర్వాంస్ లోకాంస్ కామాన్ యత్తమాత్మాన్ మను భగవత వాస్తా సిద్ధులుగా ఉంది వాస్తవం చూడండి వాక్ వస్త్రాన్ని బ్రహ్మచర్య మోస ఆయన దగ్గర దురుసు పూర్తి చేసుకో వేదం చదువుకో వేదం ఎక్కువ ఉంటాడు వేదం చదువుకోవడం పొద్దున్న సాయంకాలం సమయావంతం చేస్తున్నాం పేదం జరుగుతూ స్థానిక జరుగుతూ అక్కడ గురువుల భార్య గారు ఉంటారు అమ్మగారు ఆవిడేదో మనం ఎదురు ఉంటారు అది తింటూ ఉండం గురువు గారు దోవులు ఏదైనా ఉంటే దానిని సుష్మృష్టి చేస్తూ ఉంటాం గురువు గారు ఈ రకంగా ముప్పై రెండు సంవత్సరాలు వార్త మనం ఈ ఆధునికత అనేది ఒకటి మోడర్నిటీ ఆధునిక యొక్క శాపం ఏంటంటే మనకు అంత పెనగాలి దేని మీద ఫోకస్ పెట్టాలి ఇంకా పెండాలి సో మనం ఏదైనా ఒక్కదాని మీద ఫోకస్ పెట్టి దాన్ని చేద్దామనేది ఉండదు మరో వాళ్ళు లైఫ్ ని మూర్తిగా సింపుల్ గా జీవించారు ఇంత మెకానికల్ యాంత్రికంగా జీవితాలు యాంత్రిక యాంత్రికము అంటే లక్షణంగా చూసినా మన మైండ్ రూరే జీవించేది ఉండడమే యాంత్రికం అనేక విషయాలను హెమూర్ చెప్తూ ఉంటారు ఇప్పుడు తీర్థయాత్రం అనుకోండి వాళ్ళు కాశీ అనే ఒక కాశీ అనే ఉండరు కాపీ ఖచ్చితంగా గొప్ప కాఫీ ఒక్కటే ఫోకస్తుంది కాశీ అనే ఫోకస్తుంది ఆ కాపీ ఇప్పుడేమిటి మినిమం టైంలో మాక్సిమం అవుతూ ఉంటారు పది రోజుల్లో పదహారు క్షేత్రాలను కవలసించే పొద్దున్న పొద్దున్న నిజానం సింహాజనం అప్పన్నీ రాత్రి వెళ్ళి వేస్తారు బస్సులో సింహాజనం అప్పంలోని పొద్దున్న దర్శిస్తారు మధ్యాహ్నం శ్రీపూర్ణం ఆదిత్యంగా దర్శిస్తారు సాయంకాలం సాక్షి దర్శిస్తారు ఆ ధర జగన్నాథులను దర్శిస్తారు ఆ ముఖాలయంలో కడకట్ట కార్యం దర్శిస్తారు ఎన్నికల మూడు ఇలా వారీ డెబ్బై నాలుగు దేవతలు పెట్టింది కావచ్చు ఇప్పుడు ఆరు అయితే వీడి ఎందుకంటే పెట్టింది దీనికి రిసార్ట్ బాగా వస్తుంది చాలా మెజార్టీ ధ్యానం ఎక్కడా పోతైలా కూర్చుని కళ్ళు కూర్చునే దేవతలకు ధ్యానించే అవకాశం వీడికి ఎంత పేరు కుట్టింది భోజనం బస్సు మీరు ఒళ్ళు భోజనాలు కొద్ది అవుతుంది ఏ నిద్ర ఆ నిద్రో ఏ దీంట్లోనే మీరు పడి కొట్టుకుపోతానండి ఈ ప్రవాహంలో కొట్టుకుపోతానికి తప్పింది మనస్సుకి చాలేదు మనం మళ్ళీ కాలి చెప్పులు వస్తుంది వచ్చేసి ఆ రోడ్డు దెబ్బలునే తగ్గి మళ్ళీ బ్రహ్మా ప్రాబ్లం వస్తుంది శిరాములు దర్శనం చేస్తే మళ్ళీ అప్పుడే పాపం పూర్వం వాళ్ళు కాశీ అయితే ఒక నేను మళ్ళీ సంవత్సరం కాశీకి వెళ్ళవలసి ఉన్నాను అయ్యా సంతకాలం కాబట్టి పంటలు పోసేస్తారు కదా ఈసారి వర్తనం కావాలి తీరు వాళ్ళు నీటి ఇవ్వట్లేదు రెండో పంటకి నీటి ఇవ్వట్లేదు పంటలు జనవరి మధ్య పంట పోషిస్తారు నేను రెండో పంట వెళ్ళాను మీకు నీటి నాలుగు మాసాలు ఖాళీగా ఉన్నాను ఈ నాలుగు మాసాల్లో కాశీ విడిచిస్తాను కానీ పాపం కాస్త వినిపించలేదు వచ్చేప్పటికి మళ్ళీ మళ్ళీ వర్షాకాలం వస్తుంది అప్పటికి ప్రయాణాలు అన్ని బంధువులు ఉంటాయి ఆ టైంకి వర్షాకాలం వచ్చేటప్పటి నుంచి ఏదొచ్చింది మళ్ళీ నాలుగు వెళ్ళి మళ్ళీ అర్థం అలా ఉంది కాశీ అంటే ఇది కాశీ అలా ఉంది ఫోకస్ ఉండదు దేవతను ఆరాధించే కూడా ఫోకస్ ఉండదు అసన్నాం చేయడం మాట చెప్తుంది ఇకే ధర్మ దేవతలు ఎప్పుడు ఆలోచిస్తామని మనసు అభ్యుంది మనకి అర్థం వస్తుంది ఏది బాప ముఫ్ మనస్తూ ఇలా కోపస్తు అలా ఉండితే బ్రహ్మ జరిగిన ఎలా అధ్యయనం చేస్తుంటే ఎదురు జరుగుతుందో ఆ బ్రహ్మకేవి వేదం చదువుకుని ధర్మకాలను చేస్తూ ఉండాలి నిత్యకర్మాలు నిత్యకర్మ చేయరు వేదం జరుగుతుంది నిత్యకర్మ చేయరు కార్యకర్మలు చేస్తూ ఉంటాడు వేదాంతరం బాధ్యత నేను ఇంత అసంబద్ధమైన సమాచారం ఇవే కనుమ వేదాంతం మీకు కావాలంటే వేద దోమం కామ్యకర్మాల విశ్వస్తకు నిత్య కర్మానుష్ఠానం చేదాంతం వ్యక్తం వస్తుంది వేదాంతం అంటే కొత్తగా దోమనం కాదు ఇది ఎక్స్ కోసం మెంటల్ ఎక్స్ కోసం లైఫ్ పండు దారి పట్టినలో కనుకున్నాం ఖచ్చితంగా ఎంత బాగు బాగుంటుంది అది కాబట్టి ప్రిపరేషన్ తమ్ముడు కింద కొండవటానికి టైపోతుంది కానీ ఒకసారి కొండ అయ్యాక జారిపోవటానికి టైం పడకూడదు అలా క్షణమో ఆ పిండి కొండ స్టేజ్ మీద ఎన్సరేజ్ చేస్తున్నారు ముప్పై రెండు సంవత్సరాలు ఎలా జీవితం చేసుకుంటూ ఆయన చూశాను ఎలా ఎన్ని పన్నామో ఏంటంటే మీ మాట మాట అయిన తర్వాత అవన్నసర మీరు ఎందుకు తెలియదు అక్కడ చేయటం లేదు కదా తీర్థంతో అవాస్త ఎందుకు ఇక్కడ ఇంతకాలం ఇంత ఆయన స్పెషల్ ట్రీట్మెంట్ ఉన్నారు అందరూ కానీ అంటున్నారు మేము విన్నాము ఏమిటి విన్నారా యా ఆత్మాత్ హఠకో ఆత్మాది రోగి నిశ్చిర్ నిశోకృత్స అతిపాస సత్యాల సత్య సంకల్ప ఆత్మస్వరూపాన్ని విజ్ఞానితవ్య ఎదుగున్న దాన్ని తెలుసుకోవాలి ఎవరైతే దానికి విహాతం ఆత్మానం అను దానికి గురు గురువు గారు చూపి కష్టాన్ని చేసి ఆత్మస్వరూపాన్ని ఎవరైతే అన్ని లోకాలు తునిచ్చారు అన్ని కావనలు వారి యొక్క ఆత్మానం వల్ల అంతర్గతమైపోతాయి అని ఇది మొదవతో గత వేదేలైన మీరు అలా చెప్పారని విన్నా మీరు చెప్పిన మాట కాబట్టి మీ మాటను చేతనే నేను ప్రభావితమని ఇక్కడ వచ్చాను మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటమే మా యొక్క చేయలేదు సమక్షంతో అవాస్త అవాస్తం అంటే నేను మతాను బ్రహ్మచర్యముకాలం ఈ సహ చాలా బాగుంటుంది ఆ విచారానికి కూడా సదానంగా ఉంటుంది ముప్పై రెండు సంవత్సరాలు అక్కడ ఉన్న వేదాధ్యయనం చేసుకుంటూ ఉండిపోయారు అక్కడ మహా విష్ణుతాపరులే అంటే సిక్కు వస్తాం గదానికి సెవెన్ చేసుకో ఉండటము వండవేసుకో ఉండటం గురువుగారి మీకు సేవ పొందలేదు గురువు గారి సేవ ఒక అనుగులో పుట్టుకున్నట్టు వాళ్ళని కాదు ఇరువు గారి ఆయన ఇంకా అసలు ఏదైనా పాలు కావాలంటే నేర్పిస్తాం ఆయనకు బో ఉన్నట్లయితే దాన్ని సుధరంగా చెరువు తీసుకునేది కడిగేస్తాం దాన్ని సిద్ధిగా ఇంకా ఇలాంటి ఇలాంటి సేవా కార్యాలు గురువు గారు అమ్మగారు అభిప్రాయ ప్రజాపతి అభిప్రాయం ఆయనకి తెలుస్తుంది తెలియదు అయినా వాళ్ళకి మొదట రావాలి మాది కావాలి వాళ్ళు అనాలి అప్పుడు వాళ్ళకి చోదించాలి అందుచేత ప్రజాపతి గారు అభిప్రాయం తెలుసుకుని తెలిసిన వాడే చాలా లోపల చేస్తారు ఆ ఫోకస్ తిండి అనే అంతఃకరణ సిద్ధి రాజద్వేశాలు ఉండే తగ్గితే గురు గురువు గురుకులంలో ఉంటే ఆగప్రశాలు తగ్గ అంటే దాని కొత్త చిత్త ప్రాగ ప్రశ్నలు కాకపోతే సంసారంలో రాయప్రశాలు తక్కువ గురుకులంలో రాయప్రస్థానం తగ్గ అంటే దాని నుత్త ప్రాయులు సంసారం గురుకుల అది లేస్తాం అని ప్రజానికి తగు వా ేంతంక్ ఎవయో మీకు ఎంత ప్రయోజనం ఇంత రేప్య ఇచ్చంతం ఏ ప్రయోజనాన్ని మేము పొందాలి అని కోరుతూ మీరు ఇస్తకాలము నా దగ్గర ఉన్నారు అని అని చెప్పారు ఈ ాతు ఆలోచిస్తున్నాం నేను ఒకసారి ఒక్కరి చూద్దాం ధాతుంది నేను అనే చూస్తూ అవాసీత అవాస్తాం అవాసు వచ్చి అవాసీత అవాస్తం అవాసు అవాసీహ్ అవాస్తం మధ్య మధ్య అవాస్త అవా సం అవా మా అని ఉండాలి చూద్దాం రెప్పాయి నాకు ఢిల్లీలో ఒక్కరాల శాతం ఓ నాలుగు పడుకుంటుంది ఎవరి సబ్లైతున్నా కానీ నేను ఎన్న దగ్గర ఉన్నాయో తీసుకురాలేదు రూపకెందు దగ్గర ఉన్నాయి కదా నాకు లగేజ్ందని నేను పోలేదు లేదా ఎందుకంటే రూపకెందుకు తీసుకు ఆ ధాతులు గారు బాగా తెలుస్తున్నారు కదా ఆయన అడిగారు ఎందుకు ఆత్మ ఇంత అడిగారు ఆత్మేత్యా భగవతో వచో వేదయంతే వాళ్ళు అంటున్నారు అవాక్యం అవాక్యం తగ్గించి అయ్యా భగవత వచ్చయంతేకా మంత్రికులు ప్రతి అంటే ఋతులు వాళ్ళు కూడా ఈ మాను కట్టి తమలు చెప్పిన మాటగానే చెప్తున్నారు ఇలా చెప్పారు ప్రజానికి గారు ఎందుకంటే ప్రజా చక్కవర్తిగా ఆయన శిక్షికరంటే మోకం ఆయన చెప్పాలంటే దానికి స్టేట్మెంట్ అది అని శిష్లు చెప్తున్నారు బిల్పులు చేస్తున్నారు ఇలా అన్నారంటే ప్రజాస్తి గారు చేయండి అని చెప్తున్నారు అది నేను విన్నా అని మీరు అపస్తమాత్మంతం అవాస్తా అవాస్తం అవాస్త అవాస్త అంటే కూడా అవాస్తం ఉండే పురుషులు విన్నాం అవాస్తం నేనిద్దరము అందుకోసం ఉన్నాను అని సరే పోతా సో కాబట్టి ఇలా విన్నామండి మేము ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసమై మీ వద్ద నిరమే అవాప్తం నిరమే ఒక చేసి విన్నాను ప్రజాపతే మనం చూసాం వీళ్ళు ప్రజాపతి గారి సమీపానికి రాకముందు ఒకళ్ళ మీద వాళ్ళకి రీచ్ ఇద్దరు కలుసుకుని రాలేదు సమస్పుగా ఒకళ్ళని ఒకళ్ళు ఎలాంటి తెలుసుకుంటూ సార్ కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి తెలిసి ఉండి ఇద్దరు కలిసి సమాధానం ఇస్తున్నారు అంటే మేము మీ వద్ద ఆత్మస్వరూపాలను తెలుసుకునేందుకు దేవతలు మేము ఇద్దరం మీ వద్ద అందుకోసమే ఉన్నామంటే అది పోలింగ తెలుస్తాం ఆ గురు స్వార్థంలో ఉన్నటువంటి మహిమ ఏంటంటే వీరికి పరిపోయింది మన రాష్ట్రం తాపి విద్యా ప్రాప్తి ప్రయోజన గౌరవాత నాగే సమూహే ఇత్యాది దోషం భూ్రహ్మచర్యం ప్రజాపతరీక్షతోనే వచ్చారు జరుగు అదే ఇప్పుడు వారందరూ కలిసి ఎస్ ఎస్ విచార ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి దీనికరం ఈ ఆత్మ విజయం చేసుకోవడం కోసం నేను ఒక సమాధానాన్ని బట్టి ఈ గురుకుల వాసన తెలిసిన కారణంగా వీళ్ళవరో విద్యను పొందుతా అనే ప్రయోజనం చాలా ముఖ్యమైన గౌరవం దట్ ఇస్ ది మోస్ట్ ఫోకస్డ్ ప్రశ్న ఏర్పడుతుంది ఇప్పుడైతే విద్య కట్టలు ఇతర అప్పుడు ఈ విద్య ద్వేషం రాగం తగ్గిపోతాయి అలా కాకుండా విద్యా ప్రాప్తి ప్రధాన ప్రయోజనంగా ఉంటుందో అప్పుడు మిగతా వాళ్ళు యొక్క గణిత తగ్గిపోతుంది క్రమక్రమంగా నిద్ర పెరిగైపోతారు ఆయన అందుకోసం వెళ్ళాలని తెలియదు ఇప్పుడు గొల్లానే రసగొల్లా చేయాలంటే అలా రసంలో నుంచి తీసేస్తే రసగొల్లా అవ్వదు ఏమన్నా విశేషం రసిదాలు Zděláte na toho získal, tak? Zděláte na toho získal, tak? Zděláte na toho získal, aby získal na toho získal. గౌరవ అనేది గౌరవం గౌరవం అంటే రైటీ రైటీ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విద్యలో పొందుతారే ప్రయోజనం మనకి విద్య అది ముఖ్యం కాబట్టి రాజముడు ద్వేషములు మోహము కొత్త రాజద్వేషం వీత్య మోహము వీత్య మోహము అంటే ఏంటంటే భోగ్య వస్తువులలో సుఖము ఇంది ఉన్నది అనేది మోహం మోహన్ గారు ఎలా ఉంటుందంటే ఇప్పుడు సిగర్ స్టైల్ వారు ఎలా ఉంటుందంటే మొన్న రామ్దేవ్ బాబా స్ట్రెస్ ఉంటున్నారు సిగరెట్ తాగి వారు ఎలా ఉంటుందంటే సిగరెట్ సో వాళ్ళు ఎవరు స్ట్రెస్ తగ్గదనే ఉంటారు నిర్ణయం స్ట్రెస్ ఉంది లైఫ్ స్టైల్ లో స్ట్రెస్ వస్తుంది ప్రస్తుతం ఇస్తుందా ప్రస్తుతం ఏం తింటూ ఉన్నది అలా అనిపిస్తుంది దాన్ని మోహం అలాగే ఇంకొక ఆయన సార్ శరీరనుకుంటే అన్న పెద్ద అడగలండి అంటే డైజెక్షన్కి డైజెక్ట్ అయ్యి చక్కగా లేదు జన్మకోసం చక్కగా ముందు చేయాలంటే నేరం ఉండాలంటే వేరేస్తా మోహం అంటే ఎలా ఉంటుందో మీకు నెగిటివ్ ఎగ్జాంపుల్ విద్యార్థులు ఇస్తాను కాబట్టి మామూలు మనందరం వస్తున్నామంటే భోగ్య వస్తువుల్లో భాగ్య వస్తువులు ఉంటాయి రోజుల్లో భోగం ఉందనుకుంటాం రజుల్లో ఆనందం అనుకుంటాం అలా అది కూడా అదే మోహం అంటే చిన్న లెవెల్లో ఉండొచ్చు పెద్ద లెవెల్లో ఉండొచ్చు ఈ మోహం కాబట్టి ఈ విద్యా అంటే హైదరాబాద్లో దోషాలను పడుకుంటూ ఉన్న హైదరాబాద్ వాడి యొక్క క్షేమాన్ని చూసి ఓలగలేకపోవడం ఆ విషయం జరిగేసిన సాగులను క్రోధము ఇత్యాది దోషణాలు ఎన్నైతే ఉంటాయో అన్ని దోషణాలు కూడా విధి విధి తీసేస్తారు ఆ విద్య మీద శ్రద్ధ దొరికిపోయి అందుకోసమే ఆయన రసగుల్లా చేసినట్టు చేసేది గుల్లాలు తీసుకుని రసాల్లో బాగా పెడతారు సాయంకాలం రసంలో వేసేస్తే మౌనాలు దొంగలుగానే దిగెడతారు ఓవర్ నైట్ సోప్ తీసుకుంటారు బసలు బలు కూడా ఇంటికి వస్తారు సిద్ధి కావాలంటే పోక్వాటంలో తోక్ చేయాలి పోక్వాటంలో ఆరు జిల్లాకి ఇస్తే సిద్ధం ఉంటాయి ఎక్కడ పోతే అక్కడే ఉంది తోక్ చేస్తే ఆ కోంగ్ ప్రాసెస్ లో మురిసిపో ఆ విధంగా మనస్సును తోక్ చేయాలి ఆత్మవిష్ట గురువు దగ్గర కూర్చుని రెండు పద్దెనిమిది సంవత్సరాల పరిశ్రమ దీక్షాన్ని గడపడంలో ఆ దోషాలన్ని పోలయాల విద్యార్థుల కలిసి సత్మైన సమాధానాన్ని చూపాలి నేను ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోసం మీ ఇద్దరున్నాము అని కలిపి పెట్టాను ఎప్పుడు ఇదేనా సౌరవం ఎవరికీ ఆత్మవిద్య మహిమ ఏర్పట్టి అని ఇంకా నాకు దక్కలేక ఇంకా దాన్ని గురించి మీరు అడుగుతున్నారు అర్థం అవ్వాలే కానీ అసలు దాన్ని కాంక్షిస్తూ కలిసి జీవించటం అనేది అంత మాత్రం చేతమే హృదయం గొప్పగా పలుత్రమైపోయింది వాళ్ళు దేవుడిగా వస్తువులు కలిసి తగ్గి వచ్చిస్తారంటే ఎంత గొప్పదిగా అసలుగా అనే విషయాన్ని మనకి ఆ విచారాన్ని బట్టి స్పష్టత ఇది రేపు క్లాస్ లో పవన్స్ కనిపిస్తారు ఓం ఓం నమోదం ఓం నమో శాంతి హరి ఓం శ్రీ గ్రూ నమో హరి ఓం భక్తి భక్తి